శృతి తత్వమసి అని చెప్పినప్పుడు ఆ తత్విక అర్థం ఏమిటి సత్ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ తత్వమసి ఆ సతే ఉన్నది అది ఏ నువ్వు అప్పుడు అది అంటే ఆ నువ్వు నేను సద్రూపుడను సత్ బీయింగ్ అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఏమిటవుతాడు హీస్ ది బ్రహ్మన్ తనను తాను సద్రూపునుగా తెలుసుకున్నవాడికి జగత్తంతా కూడా తనే తనకంటే భిన్నంగా లేదు అని దర్శించగలుగుతాను కాబట్టి ఇక్కడ రహస్యం ఏంటంటే వ్యక్తికి తన యందు తనకు ఎటువంటి దృష్టికోణము దర్శనము ఉంటుందో ఎదుటవాడి ఎందు కూడా అదే దర్శనం ఉంటుంది నేను ఒకసారి ఓ సత్సంగం జరుగుతుంది ఓ మహాత్ముడు సత్సంగం చెప్తున్నాను నేను అనుకోని విధంగా అక్కడికి వెళ్ళాను నేను ఆడియన్స్లో కూర్చున్నానికి నేను సరే ఎందుకంటే అస్తమానులు చెప్పేదే ఉంది మనము వినొచ్చు సరదాగా అలాగే ఆడియన్స్లో కూడా ఎలా కూర్చుంటానంటే ఓ కార్నర్ కూర్చుని కామ్గా కూర్చొని జాగ్రత్తగా వింటాం చాలా జాగ్రత్తగా వింటారు నాకు శ్రవణం అంటే ఇష్టం అయితే ఆయన నన్ను గమనించి ఓ కుర్చీ వేయించి నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు ఇంకా ఆయన కుర్చీ వేయించి కూర్చొని తర్వాత మీరు యూ హ్యావ్ టు సరే ఆయన ప్రశ్నలు ఆయన చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఆయన చెప్తున్నారు నేను వింటున్నాను ఈ లోపల ఒకళ్ళు లేచి ఒక ప్రశ్నలు ఆ ప్రశ్న ఏమిటంటే దేవుడు ఆకారము ఉన్నవాడా లేనివాడా సగుడా నిర్గుణుడా అని అడిగాడు సాకారుడా నిరాకారుడా సగుణుడా నిర్గుణుడా రెండింటికి తేడా ఉంది సగుణం అంటే సాకారం కాదు సగుణమై నిరాకారంగా ఉండొచ్చు సగుణమై సాకారం అవ్వచ్చు నిర్గుణమై సాకారం అవ్వదు ఇంకా నిర్గుణం అంటే నిరాకారమే ఆటోమేటిక్గా అని అడిగాడు వెంటనే మహాత్ములు స్వామిజీ మీరు చెప్పండి ఆ ప్రశ్న సమాధానం నన్ను చెప్పండి ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేయాలి కదా ఇప్పుడు నాకు ఇదో పరీక్ష మామూలుగా ఆయన లేకపోతే నేను ఏదో సమాధానం చెప్పి నా కలక్షేపం నేను చెప్పేవాడిని నా ధోరణిలో నేను చెప్పేవాడిని ఇప్పుడు ఆయన చెప్పాల్సిన ప్రశ్న నేను చెప్పాను నాకో పరీక్ష తో నేను మంచిదే నాకు అప్పుడు సమాధానం నేను చెప్పాను నేనేమని చెప్పానంటే చూడమ్మా నీకు దేవుడు సాకారుడో నిరాకరణుడో సగుణునుడో నిర్గుణనుడో నేను చెప్తాను కానీ అంతకుముందు నువ్వు నాకొకటి చెప్పు నువ్వు సాకారుడవా నిరాకారుడవా సగుణుడువా నిణుడవా అని అడిగాను అయితే ఈ ప్రశ్న అడిగిన వాడికి కోపం వచ్చింది నేను ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడుగుతున్నది ఏమిటని అన్నాడు అంటే ఆ మహాత్ముడు చెప్పాడు అలా నువ్వు చెప్పు ఆయన అడిగిందానికి చెప్పు ప్రశ్నకి ఒకప్పుడు ప్రశ్నే సమాధానం అవుతుంది నువ్వు చెప్పు ఆయన అడిగి నువ్వు చెప్పు నేను అడిగాను అప్పుడు నేను అడిగాను నువ్వు వేదాంతం చదువుకున్నావా అని అడిగాను ఆ విద్యార్థిని ఆ చదువుకున్నా అన్నాడు మరి అయితే చెప్పు నా ప్రశ్నకి సమాధానం వేదాంతం కూడా చదివినంటున్నావు కదా చెప్పు నువ్వేమిటి నువ్వు సాకారుడువా నిరాకారుడువా అంటే అతను అన్నాడు సపోజ్ నేను సాకారుణ్ణనుకో అప్పుడు ఏమిటి అన్నాడు వాడు దేవంతం అంటే నేను అన్నాను నువ్వు సాకారుడు అయితే దేవుడు కూడా సాకారుడే అని అప్పుడు సమాధానం చెప్పాను నువ్వు నిరాకారుడమైతే దేవుడు కూడా నిరాతారులే నువ్వు సగుణుడవైతే దేవుడు సగుణుడు నువ్వు నిర్గుణుడవైతే దేవుడు నిర్గుణుడు ఆ తర్వాత సత్సంగం అయిపోయి దిక్షకు వెళ్ళాను ఆ మహాత్మును నన్ను ప్రశంసించారు మీరు బాగా చెప్పారని సమాధానంలో ప్రశంసించారు ఇద ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా ప్రామాణిక ను సుమాన్ని నీటి గెలుపు చేయడం లోపల తన గురించి తనకు ఎటువంటి దర్శనం ఉంటుందో సరిగ్గా ఎదుటవాడి విషయంలో అట్టి దర్శనమే ఉంటుంది భగవంతుడు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంటుంది నేను చిన్మయ సద్రూపుడను అనే దర్శనం నాకు ఉన్నట్లయితే నాకు మొత్తం జగత్తంతా కూడా చిన్మయ సద్రూపంగా కనపడుతుంది ఇంజేతనే ఓ సామెత ఉంటుంది సంస్కృతంలో అంత శీతలతాయా జగత్తు శీతలం భవేత్ శీతలం జగత్ అనేవాడు లోపల చల్లగా ఉంటే జగత్తంతా చల్లగా ఉంటుంది లోపల తాపం ఉంటే జగత్తంతా తాపం ఉన్నట్టుగా కలుగుతుంది దీనికి ఒక అర్థం ఒకటి ఉంది ఇంతకు ముందు చెప్పే ఉంటాను ఒక రాజుగారి దగ్గర ఒక బార్బర్ ఉంది ఇవాడు ఈ బార్బర్ రాజుగారికి ఈ షేవిండు ఇది చేసేప్పుడు ఆ టైంలో రాజుగారు సా కొంచెం టాపిగా మాట్లాడే టైం అది ఆ తర్వాత మళ్ళీ మంత్రి కూడా మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అప్పుడు ఏ అపాయింట్మెంట్ లేదు బార్బరు హైదరా కొంత కిస్తాపటి కాలక్షేపం పదిహేను నిమిషాలు ఉంటుంది సో బార్బరు సేవ్ చేస్తున్నాడు ఆ ఏమిట్రా కబుర్లు ఏమిటి లో సమాజంలో కబుర్లు ఏమిటి అంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు అడిగితే వీడు అందరూ క్షేమంగా ఉన్నారు మహారాజా ప్రతి వాడి దగ్గర కోడిగుడ్డంత బంగారం కూడా ఉంది అని చెప్పాడు స్టోరీ అర్థం చేసుకోండి అని చెప్పాడు అలా చెప్తాడా లాజిక్ వాడద్దు దట్ ఈస్ ది స్టోరీ అయిపోయింది ఆ తర్వాత ఇంకో నెల రోజులకు మళ్ళీ వీడు వచ్చాడు ఈ బాబు బట్టి కదా మహారాజు వాడు వచ్చాడు ఈసారి ఏడుపు మొహం వచ్చాడు వచ్చాడు మామూలుగా క్షవరం చేస్తు అదే షేరింగ్ చేసుకున్నాడు మళ్ళీ ఈయన అడిగాడు ఏమయా సమాజంలో అందరూ కులస క్షమంగా ఉన్నారా అంతా బాగున్నారా అని అడిగారు అయితే ఎవ్వరూ బాగులేదండి అందరూ దుఃఖిస్తున్నారు ఎవరి దగ్గర దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయి ఎవరి దగ్గర కనీసం కోడిగుడ్డంత బంగారం కూడా ఎవరి దగ్గర లేదు అని చెప్పాడు వీడు అది కే తెలుసు కథ తెలుసు కదా అంతకుముందు వాడి దగ్గర కోడిగుడ్డంత బంగారం ఉండేది అది కూడా ఆ పెట్టులోనే పెట్టుకుని ఉండేవాడు ఎవరికి అది ఎవడో తెలివిగా పసిగట్టి క్షవరణ చేసి కోట్ల రూపాయలు ఇచ్చి అది మటు రకాడు ఎవడో అది తెలివిగా అది పసిగట్టి అప్పటి నుంచి వీరి కాబట్టి అంతఃీతలతాయాన్ని శీతలం జగత్ లోపల చల్లగా ఉంటే జగత్తు చల్లగా లోపల తాపం ఉంటే జగత్తులో తాపం తనను తాను బ్రహ్మరూపుడుగా తెలుసుకున్నవాడికి జగత్తంతా కూడా బ్రహ్మరూపంగా దర్శనమిస్తుంది తనను తాను దేహంగా తెలుసుకున్నవాడికి జగత్తంతా కూడా దేహాలే దర్శనమిస్తాయి అది సర్వభూతాత్మ భూతాత్మ రానను తాను ప్రత్యక్ చేతనంగా ఎవడు తెలుసుకుంటాడో అది భాష్యకారులు రాను ప్రత్యక్ అంటే సారభూతమైన అంతరతమైన ద ఇన్నర్ మోస్ట్ రియాలిటీ ఏమిటా రియాలిటీ స్పేస్ లైక్ అవేర్నెస్ చేతన చిట్ స్పేస్ లైక్ అవేర్నెస్ అది నా ఇన్నర్ మోస్ట్ రియాలిటీ అని నాకు మీ అందరూ కూడా అటువంటి వారే నాకు తెలుస్తూ అప్పుడు మన సమానంగా ఉన్నదే సత్యము అది ఏ ఆత్మ మనందరిలో భేదంగా ఉన్నది అసత్యము అది మిథ్య కాబట్టి అది కౌన్స్లోకి రాదు దేహాలు భిన్నమే యథార్థమే కానీ దేహం మిథ్య మనస్సులు భిన్నమే సత్యమే కానీ మనస్సులు మిథ్య ఆత్మ సత్యము అది ఒక్కటి కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ ఆత్మా ఆత్మ ఒక్కటే అయిందా కాలేదా సర్వభూతాత్మ భూతాత్మ ఈ విషన్న ఈ ఎక్స్పాన్షను మనిషి అభ్యాసం చేయాలి దట్ ఎక్స్పాన్షన్ సో ఆత్మభావము యొక్క ఎక్స్పాన్షన్ ఎవళ్లను చూసినా ఆత్మరూపుడుగా దర్శించగలం అప్పుడు ఎదురువాడి కష్టంలో ఉన్నాడనుకోండి వాడి కష్టం మనం తెలుసుకోగలుగుతాం అప్పుడు మనం ప్రేమతో స్పందించగలుగుతాం ఎదురువాడి సుఖంలో ఉన్నాడనుకోండి వాడి సుఖాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అప్పుడు ఆశీస్సు ఇచ్చి నాయన పది కాలాల పాటు అలా సుఖంగానే ఉండు అని మనం ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం జలసి బదులు ఆనందం వస్తుంది అలా కాకుండా ఎదుటివారిలో ఉన్న లక్షణాలు వేరు నేను వేరు భేద దృష్టితో చూస్తే అంత విడిపోయి వీడి శత్రువు వీడి మిత్రుడు అనే భేద ఉంటుంది కాబట్టి మనిషి ఆ సర్వభూతాత్మ భూతాత్మ వైపుగా ఎక్స్పాండ్ అవ్వాలి ఈ ఎక్స్పాన్షన్ తేలిక కష్టమా అంటే అఖండానందజీ మహారాజ్ చాలా బాగా చెప్పేవారు దీని గురించి వారు ఏమనయ్యారంటే ఓకే నువ్వెవడివి అంటే అహం బ్రాహ్మణ నేను బ్రాహ్మణుంది మంచిది మంచిది ఇట్స్ ఓకే అస్ట్ ఎందుకంటే ఒక సమాజంలో ఒక క్యాస్ట్ అది ఉంది వాడు ఆ క్యాస్ట్కి చెందినవాడు నో ప్రాబ్లం బట్ ఆర్ యూ ఎన్ ఇండియన్ ఆర్ నాట్ అఫ్ కోర్స్ ఐఎన్ ఎన్ ఇండియన్ ఓకే బ్రాహ్మణత్వ పరిత్యాగం చేసి భారతీయతని సంతరించుకోవటానికి నీకు ఎంత శ్రమ పడాలి నువ్వు అని అడిగారు అని ప్రశ్న నువ్వు ఏం కష్టపడాలి యజ్ఞం చేయాలా యాగం చేయాలా తపస్సు చేయాలా ఏం చేయాలి నువ్వు బ్రాహ్మణత్వభావాన్ని వదిలిపెట్టమని అంటలేదు బ్రాహ్మణత్వభావాన్ని దాని స్థానంలో దాన్ని ఉండని దాన్ని అధిగమించు రైజ్ అబౌ దాట్ అండ్ సే ఆయన ఏంటి అని సే దాట్ దీన్ని అండల్లో నీకేమన్నా క్లేశం ఉన్నదా అంటే కష్టమేముంది ఐ కెన్ సే దాట్ నోనో నాట్ కెన్ యూ షుడ్ సే దాట్ ఓకే ఈ క్షణం నుంచి నా భావన నాకు అర్థమైపోయింది నేను భారతీయహ అహం భారతీయ స్టే విత్ దాట్ ఇంకా మళ్ళీ కిందకి అక్కడే ఉండిపో ఓకే ఇప్పుడు భారతీయుడు నువ్వు మానవ నేను మానవమాతృుడను ఈ భారతీయుడన్నా మ్యాన్నే అమెరికన్ అన్నా మ్యాన్నే డచ్ మ్యాన్న మ్యాన్నే చైనా మ్యాన్న మ్యాన్నే మనుపుత్రుడే మ్యాన్ అంటే మహు నుంచి వచ్చిన వాడు కాబట్టి మానవ ద్విపాత్ ద్విపాత్ చతుష్పాతని వేదం చెప్తోంది రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు వేదం లెక్కది ద్విపద చతుష్పద రెండు కాళ్ల వాళ్ళకి రక్షణ కావాలి నాలుగు కాళ్ళ వాళ్ళకు కూడా రక్షణ కావాలి హే శివ ఇది వీడి ప్రార్థన ఎంత బాగుంది ఆ ప్రార్థన కాబట్టి నువ్వు భారతీయ అనే దగ్గర నుంచి ద్విపాక్ అహం ద్విపాక్ అన్నాను దీంట్లో ఈ ఈ డెవలప్మెంట్కి ఈ గ్రోత్కి నీకు ఎంత ఎంత కష్టం ఉంది ఎంత టైం తీసుకుంటావు నువ్వు నెల రోజుల కావాలా ఈ గ్రోత్కి నేను తపస్సేవన చేయాలా విజ్ఞాన చేయాలా నన్ను ఉపాసన చేయాలా ఏమీ అక్కర్లేదు ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు నన్ను నేను భారతీయ అనేదాన్ని నెగేట్ చేయ అపోజ్ చేయక్కర్లేదు ఆయమ్ ఏ పాకిస్తానీ ఆయ్ నాట్ ఏన్ ఇండియా అని అనక్కర్లేదు ఈ కశ్మీర్లో వాళ్ళు అంటారు వీఆర్ నాట్ ఇండియన్స్ వీఆర్ కశ్మీరీస్ అంటారు అలా నువ్వు అనొద్దు అలా అపోజ్ చేయొద్దు రైజ్ అబౌ దాట్ భారతీయత ఉంటుంది దాని దాని టైం వచ్చినప్పుడు భారతీయత నువ్వు ప్రకటించవచ్చు తప్పు తప్పు లేదు రైజ్ అబౌ దాట్ ఎంత టైం పడుతుంది నీకు ఎంత ఎఫర్ట్ చేయాలి నువ్వు ఏమి ఎఫర్ట్ బుద్ధుడు అంటే అలాగే ఉంటుంది జ్ఞానం అంటే అలాగే ఉంటుంది దానికి ఎఫర్ట్ ఏమక్కర్లేదు ఏం ఎఫర్ట్ కావాలండి ఆయమే హ్యూమన్ బీయింగ్ అని తెలుసుకోవడానికి ఏం ఎఫర్ట్ కావాలి ఏం ఎఫర్ట్ అక్కర్లేదు ఓకే తెలుసుకున్నావా తెలుసుకున్నాను స్టేజ్గా ఇంకా మళ్ళీ కిందకి పడిపోద్దు ఆయన ఏ హ్యూమన్ బియింగ్ దానిపై స్టేజ్ ఐఎమ్ ఏ లివింగ్ బీయింగ్ దానిపై స్టేజ్ ఐఆమ్ ద బియింగ్ అలా తెలుసుకున్న వాడిలో వాడి బీయింగ్లో సకల జగత్తుని విడిపోతుంది దానికి బయట ఏదీ ఉండదు సకల జగత్తు బీయింగే అదే బ్రహ్మ అదే ఈశ్వరుడు అదే అహం బ్రహ్మాస్మి అంటే వ్యాప్తం కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ ఆ గ్రోత్ అలా ఉండాలి మీరు పూజలు పురస్కారాలు చేస్తే ఈ ఈ డైరెక్షన్లో గ్రో అవుతున్నామా లేదా చూసుకోవాలి ఉపాసన చేస్తే ఆ డైరెక్షన్లో ఉందా లేదా ఉపాసన చూసుకోవాలి కొన్ని ఉపాసనలు ఎలా ఉంటాయంటే మనిషిని మరింత ముకులింపజేసేట్లు ఉంటాయి వాడిని మరింత ముంచుకుపోయిట్లా ముడుచుకుపోయిట్లా ఉంటాయి అలాంటి ఉపాసనలు చేయకూడదు తామస ఉపాసన మేమేమో అంటే ఇంకా ప్రపంచంలో ఉండే శైవారాధకులందరూ మా బయట ఉంటారు దే ఆర్ ఆల్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సర్కిల్ అలా ఉండకూడదు మేము వైష్ణవుని మేము మేము వైష్ణవులమే కానీ మా విష్ణువు సర్వవ్యాపకుడు శివుడు కూడా విష్ణువులో ఉన్నవాడే అలా ఉండాలి ఇంక్లూజివ్గా ఉండాలి ఎక్స్క్లూడ్ చేయకూడదు తప్పుకో తప్పుకో అనకూడదు దగ్గరకురా దగ్గరకురా తప్పుకో తప్పుకో దూరంగా ఉండు దూరంగా ఉండనే మన హిందూ ధర్మాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు తప్పుకో తప్పుకో దూరంగా పో దూరంగా పో అని అని అని అని ఆఖరికి క్రిస్టియన్ మిషనరీస్కి అప్పచెప్పేసారు సమాజానికి తీసుకెళ్తే తప్పది అయిపోయింది నా స్టేజ్ అయిపోయింది దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రా అన్నారు మేమున్నా అయ్యప్ప దేవాలయ ప్రతిష్టకి వెళ్ళా వెళ్తే స్వామీజీ వస్తున్నారు అందరూ తప్పుకోవాలి ఎవరో ముట్టుకోకూడదు అని అనౌన్స్మెంట్ చేసేసారు మైక్లో అప్పుడు నేను ఆగాను ఆగా ఆ మైకోసారి నాకు ఇవ్వండి నాన్న ఎందుకంటే ఆ మైక్ దూరంగా అక్కడెక్కడో ఉంది అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేసేసారు ఆ మైకోసారి నాకు ఇవ్వండి నాన్న తీసుకు ఇచ్చారు మైతి ఇవ్వడం అంత తేలికేం కాదు ఆ వైర్లో వేరు తప్పించి మొత్తానికి తీసుకొచ్చి నడిచారు మీరు అందరూ నన్ను ముట్టుకోవచ్చు మీరందరూ మీరులో ఎవరు ముట్టుకున్నా నన్ను నేను కృతార్థం అవుతాను తప్పిస్తే నేనేమి మైద మీరు ముట్టుకోవచ్చు మీరు దండం పెట్టచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి ఆటంకము అబ్జెక్షన్ లేదు బట్ బీ ప్రాక్టికల్ అని అనౌన్స్ చేసేసి మళ్ళీ మీకు మైకి ఎప్పుడు అలా చెప్పకండి ఇలా దూరంగా పో దూరంగా అనిపోని ఎవరికి ఎప్పుడూ చెప్పొద్దు నా దగ్గర చెప్పొద్దు మరో చెప్పేప్పుడు చెప్పండి నా దగ్గర అలా చెప్పద్దు అని చెప్పారు ఎందుకంటే మనం అందరినీ కలుపుకుపోవాలి హిందూ ధర్మము దూరం పెట్టి పెట్టి పెట్టి చాలా నష్టానికి హానికి వెళ్ళిపోయింది ఇప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైనది అలాగా అందరినీ కలుపుకుపోతేనే హిందూ ధర్మం సర్వైవ్ అవుతుంది లేకపోతే సర్వైవ్ అవ్వదు ఆ స్థితి వచ్చేసింది కాబట్టి సర్వభూతాత్మ భూతాత్మ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వివేకానందుడు ఒక చోట దుఃఖం పెట్టాడు ఏమంటాడంటే ఆయన ఈ హిందూ ధర్మాన్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది కోపంగా మాట్లాడేవాడు ఒకప్పుడు తిక్కేసి వాళ్ళు పడుతుంది పుస్తకాల్లోనేమో చీమలో దోమలో ఒకే బ్రహ్మ ఉన్నాడు అని చెప్పేసి పుస్తకాల్లో రాసుకుంటుంది సర్వం కలివిధం బ్రహ్మాన్ని రాసుకుంటుంది మళ్ళీ సమాజ జీవనంలో చూస్తే నువ్వు దూరంగా పో నువ్వు దూరంగా పో అందరినీ దూరం పెట్టేది ముక్కల ముక్కల కింద వెళకే సీట్లా ఉంటుంది ఎక్కడ విద్ ఇంత కాంట్రడిక్షన్స్ ప్రపంచంలో మరే ధర్మంలోనూ లేవు అని రాసేసాడవుతుంటాయని అలా అంటే ఒక ఆవేదనతో రాశాడు అలా అంతకన్నా మరేం కాబట్టి మనము ఆ సకల ప్రాణులందు ఉండే ఒకే ఆత్మ అదే నేను అదే ఈశ్వరుడు అనే సత్యాన్ని ఏ రోజు తెలుసుకుంటామో ఆ రోజునే మనం మోక్షానికి అర్హులమవుతాము మంచిది ఈ విధంగా ఎవరు దర్శిస్తాడో వాడు కుర్వన్నపి నలిప్యతే వాడు కర్మని చేస్తాడు కానీ కర్మలేపము ఉండదు ఇది బ్యూటీ దాన్నే దీన్నే యోగ కర్మసు కౌశలం అంటారు ఏమిటా నేర్పు నేను ఒక చిన్న మూవీ ఎక్కడొప్పాను మూవీ హాలీవుడ్ మూవీ దాంట్లో కుర్రాడు ఉంటాడు పదేళ్ల కుర్రాడు ఒక చోరుడు ఉంటాడు ఆ చోరుడు చోరీ చేయడం కోసం ప్రవేశిస్తాడు ప్రవేశిస్తే ఈ కుర్రాడు వీడికి తారసులుతాడు ఈ కుర్రాడు వాడిని కబుర్లలో పెడతాడు ఆ చోరుడికి వీడికి ఏదో సంభాషణ ఆరంభం అవుతుంది ఎందుకంటే పిల్లాని చూస్తే సంభాషణ చోరుడు కూడా సంభాషణ చేస్తాడు కదా అచోరు చోరుడు అంటాడు చూడు నువ్వు ఈ ముద్ది కబుర్లు కట్టుబెట్టు నేను ఇక్కడి నుంచి వస్తువులు అపహరించుకోవడానికి వచ్చిన చోరుణ్ణి కాబట్టి నువ్వు నువ్వు నాకు దారికి అడ్డు వస్తే చంపేస్తాను లేదు అంటాడు అని నిన్ను చంపడేందుకు నేను తాడుతో కట్టేసి నా పని నేను పూర్తి చేసుకుంటాను ఎందుకంటే నువ్వు కుర్రాడికి నిన్ను ఎందుకు హింస పెట్టాలి అని అంటాడు అని తాడు తీస్తాడు తాడు తీసి నిన్ను కట్టాడు కానీ కట్టడం టై ముడి వేసి ఇంకో ముడి వేసి ముడి వేసుకుంటే అందుకని నువ్వు అయితే వేస్తున్నావు కానీ అవేమీ నిలబడేవి కావు అంటే అడిగిపోతాడు నువ్వు సరిగ్గా నీకు కట్టడం తెలియలేదు ముళ్ళు వేస్తున్నావు నిలబడేవి కావు అంటే వాట్ ఆర్ యూ డాకింగ్ వేరీ కిడ్ కీడ్ కాయట్ అని ఇంకో ముడేస్తాడు ముడేసి లేచి కుర్రాడు ఇలా ఇళ్లలో అది మళ్ళీ బయటకు వచ్చి నిలబడతాడు నేను ముందే చెప్పాను నీకు నీకు ముడి వేయడం నువ్వు వేసిన ముడి ఆగదు అలా కాదు ముడి వేయడం అని అంటాడు అంటే అప్పుడు సూర్యుడు అంటాడు మరి ముడి ఎలా వేయాలి అని అడుగుతాడు అంటే నేను చెప్తాను చూడు అప్పుడు ఆ చూర్యుడు ముడి ఎలా వేయాలో లేచుకోవడం కోసం వీడి చేత ముడి వేయించుకుంటాడు ముందు కాళ్ళకు వేసి తర్వాత చేతులకు వేసి తర్వాత మెడకి వేసి ముడి వేస్తాడు ఇగో ఇలా వెయ్యాలి అని ఏమంటాడంటే నా యూ క నెవర్ ఎవర్ ఎవర్ ఎవర్ కమ్అట్ ఆఫ్ ఎయిట్ అని అంటారు ఆ మూడి అంత బలంగా వేసాను అలా వేయాలి మూడంటే ఎలా వేయాలి మూడు అన్ని బయటకి రాలేవంటే అంటే ఈ చోరుడు ట్రై చేస్తాడు దాన్ని తీసి ప్రయత్నం చేస్తాడు రాలే రాలేడు కరెక్ట్ నువ్వు చాలా బాగా వేసావు మూడి నీకు బాగా తెలిసింది నాకు తెలియలేదు నీకే బాగా తెలిసింది మూడి వేయడం అంటే వీడు ముడి తీయడు అలాగే ఉంటుంది అలా రోజు వచ్చి వీడిని అరెస్ట్ కాబట్టి వేస్తే ఆ కర్మ చేస్తే అది బంధించేలాగా చేయటం ఒక తెలివితే అది బంధించకుండా చేయటం మరో తెలివితే మీరు స్టోరీ ఇంకే ఎంతవరకు అవసరమో అంతే తీసుకోండి డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే దృష్టాంతాన్ని కరెక్ట్గా తీసుకోవాలి సో ఆ రకంగా వీడు కర్మలు బంధిస్తాయి కర్మలు బంధిస్తాయి మంచి కర్మ బంధిస్తుంది చెడ్డ కర్మ బంధిస్తుంది కర్మలు ఇప్పుడు మీరు చూడండి ఏ ఇప్పుడు జన్మ మరణము రెండు ఉన్నాయి రెండు బంధిస్తాయి ఎందుకంటే ఎవరైనా శిశువు పుట్టాడు అనుకోండి పుత్రోత్సవం లేకపోతే జన్మోత్సవం చేసుకుంటే ఎవడికి నిద్ర ఉండదు ఒళ్ళు హోనం అయిపోతుంది జబులో డబ్బులు అన్నీ ఖాళీ అయిపోతాయి ఎవరైనా పోయి ప్రాణం మళ్ళీ నిద్ర ఉండదు బోలంత పని ఈ కర్మ ఆ కర్మ అని జబులో డబ్బులన్నీ ఏదైనా సమస్య కాబట్టి కర్మ అనేది శుభకర్మైనా బంధిస్తుంది అశుభకర్మైనా బంధిస్తుంది పుణ్యకర్మైనా బంధిస్తుంది పాపకర్మైనా బంధిస్తుంది కర్మ బంధిస్తుంది కర్మ మాత్రం బంధిస్తుంది ఇక్కడ రహస్యం ఏంటంటే బంధించే తాడు వంటిది కర్మ ముడివేసిన తాడు అది తాడు ఉంటుంది మూడు ఉండదు అది తెలివితే అదే యోగం కుర్వన్నతి నలి ఆ కోసం చెప్పాను ఈ కుర్వ పని కర్మ చేయడం మానేస్తాడు కర్మబంధంలో ఉండడం అని అలా ఏం లేదు కర్మ చేస్తూనే ఉంటాడు కుర్వన్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం కుర్వన్ ఈజ్ కంటిన్యూవస్లీ డూయింగ్ యాక్షన్స్ అని అర్థం ఆ శత్రు అంత అర్థం ఉన్నది కంటిన్యూస్లీ డూయింగ్ యాక్షన్స్ ఫుర్ వన్ అది అయినా లేపమును పొందదు లేపము అంటే అతుక్కోవడం గమ్ముంది అనుకోండి గమ్ము అతుక్కోడాన్ని లేపము అని అంటారు అది అతుక్కుంటుంది ఇప్పుడు నేను రెండు రకాల గమ్ములను చూస్తాను మన భారతదేశకు పోస్టల్ తపాలా శాఖ వల్ల గమ్ము మీరు కవరు కొంటే ఐదు రూపాయల కవరు కొంటే దానికి గమ్ము రాసి ఆ గమ్ము కూడా రంగు గమ్ము రాస్తారు కాబట్టి కవరు ఒకటిసారి తెల్లగా ఉంటుంది ఆ గమ్ము రాసిన చోట కొంచెం నలుపు రంగో లేకపోతే బ్రౌన్ రంగో ఉంటుంది అది గమ్ అనమాట మీరు దాని మీద ఇలా నీళ్లు రాసి మళ్ళీ కొంచెం జాగ్రత్తగా రాసి దాన్ని ఇలా అతికించి ఇలా ఇలా కుట్టి ఇలా నొక్కి దాని మీద కూర్చుని చేసి అంతా అయిన తర్వాత మామూలుగా తీస్తే మళ్ళీ ఉండొచ్చు అసంగోహ్యం పురుష హార్ చక్కటి దృశ్యా ఇట్ ఈ సపోజ్ టు విధమ్ బట్ ఇట్ డెంట్ స్టిక్ ఇదైంది అది వేదాంత బుద్ధమ్మది ఇకపోతే నేను అమెరికా వెళ్తూ ఉంటాను ఇదో ప్రారంభం ఉంది ఆ ప్రారంభ సినిమా వెళ్ళి వస్తూ ఉంటాను సో ఇప్పుడు నాకు అమెరికాకి వెళ్లడంలో మిగిలిన అన్ని అన్ని అయిపోయాయి గ్లామర్ లో అన్ని పూర్తయిపోయాయి ఇప్పుడు ఒక్కటే మిగిలి ఉంది జెట్ ల్యాక్ అది ఒక్కటే మిగిలింది నువ్వు మిగతా పూర్తయిపోయాయి అమెరికా వెళ్లి చేసి ఇక్కడ ఉండి చేసి ఇదే ఇక్కడ తినీ భోజనమే అక్కడ ఇక్కడ చెప్పి పాఠమే అక్కడ మరి ఎందుకు వెళ్తున్నది గ్లామర్ ఒకప్పుడు ఉండి ఇది గ్లామర్ ఇప్పుడు ఇంకా గ్లామర్ కూడా లేదు ఇంకా కేవలం ఆ జెట్ లాగ్ ప్రారంభాన్ని అనుభవించడం కోసం వెళ్తూ సరే మంచిది సో అక్కడ గమ్ము చూస్తా అక్కడ నేను అక్కడ గమ్మున్న నాకు ఎంత ఆనందం వచ్చేసి ఆనందం పట్టలేక ఆ గమ్మున్న కవర్లో అరడదని కొనుక్కు తెచ్చుకున్నాను అవి ఏం చేయాలో తెలుసు అలాగే ఉన్నాయి అది మీకు ఇస్తాను మీరు ట్రై చేసు చూడండి మీకు తెలుసున్నదే దాని మీద వాడు ఒక కాగితం మైకా కాగితం ఒక తతికిస్తాడు వ్యాక్స్ పేపర్ మీరు లోపల పెట్టాల్సింది పెట్టి ఆ వ్యాక్స్ పేపర్ తీసే ముందు అన్నీ మీరు బదిలీ చేసుకుని వ్యాక్స్ పేపర్ తీయాలి అలా ముత్తుకోగానే వచ్చేస్తుంది ఆ వ్యాక్స్ పేపర్ తీసేసి ఇలా అన్నారంటే ఇంకా దాన్ని మీరు ఓపెన్ మా చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది రెండు బెల్ట్స్ ఇలా పెట్టి ఇటు అటు వాక్యూమ్ అప్లై చేసి వ్యాక్యూమ్ లోపల ఉన్న గాలి కొంత తీసేసిన తర్వాత ఇటు పదహారు గుర్రాలు అటు పదహారు గుర్రాలు పెట్టి లాగించాడు అప్పుడు అవి అయినా విడద అలాంటిది అడ్ మీరు ఇటువైపు పదహారు గుర్రాలు అటువైపు పదహారు గుర్రాలు పెట్టి లాగినా అది ఊడదు దాన్ని ఊడగొట్టి పని లేదు అసలు వాడు ఇండికేషన్ ఇస్తాడు టు ఓపెన్ కట్ హియర్ అని వేరే ఇండికేషన్ ఇస్తాడు మీరు కట్టింగ్ తీసుకుని కట్ చేయాలి ఇంకో చోట అంతే ఆ గమ్మును మాత్రం మీరు వంటివి లేదు నేను ట్రై చేశా చెయిన్ ఎత్తు పుడుతుంది బొట్టనవేలో తప్పిస్తే మీద అది గమ్మ అంటే ఎక్స్ట్రీమ్స్ సో ఇప్పుడు గమ్ముండి అతుక్కోనట్టుగా ఇక్కడ అదే ఎగ్జాంపుల్ లిప్యతే లేపము గమ్మనర్థం అందుకో లిటరల్గా అదే మీనింగ్ అందుకోసం చెప్పాను సో కురువన్నపి కర్మల్ని చేస్తూనే ఉంటాడు అబ్బా ఏమి తెలివితేటలు ఉండే నలిప్యతే అతుక్కోదు కర్మలు చేస్తూనే ఉంటారు అతుక్కోదు ఇది ఎంత గొప్ప విషయం అసలు కర్మలు ఎలా అతుక్కుంటాయంటే నాలుగు రకాలుగా అతుక్కుంటాయి ఆసక్తి అంటారు ఆసక్తి అంటే అతుక్కోడ ఒకటి కర్మాసక్తి రెండు కర్తృత్వాసక్తి మూడు భోక్తృత్వాసక్తి నాలుగు అకర్తృత్వాసక్తి ఈ నాలుగు ఈ నాలుగు రకాలుగా కర్మబంధంలో మనిషి ఉంటారు కర్మాసక్తి అంటే ఏదో తెలుసిన ఏదో ఒకటి తోస్తే చేస్తే కానీ వీడికి ఉబ్బుసిపోదు తోచదు ఉబ్బుసిపోవడం ఏదో అంటారా అలాగే అంటారా దాన్ని ఏదో ఒకటి చేస్తే కానీ వాడికి తోచదు సో ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు గార్డెనింగ్ చేస్తారు కొంత హాబీలు ఈ హాబీ అంటే అర్థం ఏంటంటే వాడికి ఏదో ఒకటి చేస్తే కానీ తోచదు కనుక ఉగ్గుపోదు కనుక అది చేస్తూ ఉంటాడు దానికి హాబీ అని పేరు హాబీ అన్నది ఉండకూడదు హాబీ ఈజే కర్మాసక్తి అవసరమైన పని చేసుకోవాలి కానీ హాబీ ఏంటి కొంతమందికి గార్డెనింగ్ హాబీ అంటారు ఇంకో కొంతమంది ఏమో హాబీ అంటారు అయితే పిల్లి హాబీ అంటారు కుక్కను హాబీ అయితే ఏమవుతుంది ఆ కుక్కను వాకింగ్కి తీసుకెళ్ళడం కూడా హాబీ అవుతుంది కుక్కను వాకింగ్కి తీసుకెళ్ళడం ఏమిటి ఏమైనా అర్థం ఉందండి ఏదో దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం అదే అడగాలి కానీ ముక్కని వాకింగ్కి తీసుకెళ్ళడం ఏంటి ముక్కని వాకింగ్ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తుంది అసలు మీరు చెప్పండి అది ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి తీసుకెళ్తుంది మళ్ళీ పుత్తనయ్యతి స్వాత్ర నయ్యతి అది ఎక్కడికి తీసుకెళ్తుంది వీళ్ళని అదే తీసుకెళ్తుంది కదా ఎక్కడికి తీసుకెళ్తుంది వద్దునండి మీరు చెప్పనవద్దు నేను విన్న కాబట్టి ఇవన్నీ హాబీలు ఇవన్నీ అనవసరపు హాబీలు వీటిని కర్మాసక్తి అంట నాకు తెలిసో ఒక ఆయనకు హాబీ ఉంది ఆ హాబీ ఏమిటంటే సెలవు వచ్చిందంటే పాత న్యూస్ పేపర్లన్నీ పోగేసి వాటిని తూకం వేసి ఎందుకంటే వాడు మళ్ళీ అక్కడ తూకం సరిగ్గా వేడు అంచేతను పక్కకి వాడి దగ్గర ఎవరి దగ్గర అరువు తీసుకొచ్చి ఈ బెయింగ్ మెషిన్ వాటి తూకం వేసి అప్పుడు కరెక్ట్ తూకంతో వాడి దగ్గరికి వెళ్ళి అమ్మి ఏదో పన్నెండు రూపాయలు పావలాయో అంత వస్తుంది అది తెచ్చి చేసిన పని ఏమిటా ఆదివారం పొద్దున్న చేసిన పని ఏంటి ఆదివారం పొద్దున ఎందుకు ఎందుకు విషయం అయ్యేది అంటే ఏదో ఒకటి చేయాలి తోచదు సోమవారం అయితే డ్యూటీకి పోతాడు ఆదివారం ఖాళీగా ఉన్నాడు ఏదో ఒకటి చేయాలి తోచదు కాబట్టి అది దీన్ని కర్మాసక్తి అంటారు చాలా డేంజరస్ అది ఉండకూడదు ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే దాని నుంచి బయటపెట్టుకోవాలి అంటే తను ఇన్నర్ కంఫర్ట్ తను స్వరూపంలో ఉల్లాసంగా ఉండటానికి ఏదో ఒక కర్మ మీద ఆధారపడటం అది తప్పు కర్మ చేయడం తప్పు కాదు ఇన్నర్ కంఫర్ట్ కోసం కర్మ మీద ఆధారపడడం ఆ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ దట్ ఈస్ ఎ మిస్టేక్ అది బంధహేతు అది కర్మాసక్తి ఇక కర్తృత్వాసక్తి అంటే చేసివాడను నేను డూయర్షిప్ ఈ కర్తృత్వాసక్తి చాలా ఇంపార్టెంట్ మీరు గమనించాలో లేదో విమానాశ్రయానికి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి అక్కడ బ్యానర్స్ అట్లా ఆ బ్యానర్స్ ఏముంటాయి సోనియా గాంధీ గారికి స్వాగతము అని బ్యానర్ ఉంటుంది అంత అయిపోతుంది అనుకుంటున్నారా మీరు అలా ఉండదు కింద పిట్ల హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అని ఉంటుంది అంటే వాడు కట్టాడనమాట ఆ బ్యానర్ దీన్ని కర్తృత్వ ఆసక్తి ఉంటుంది అంటే బ్యానర్ కట్టడం కాదు ముఖ్యం అక్కడ నే ఫలానా వాడు నేను కట్టేను బ్యానర్ అని వాడు యొక్క వాడు కట్టినట్టుగా అది రికగ్నైజ్ అవ్వాలని అది ముఖ్యం మీకు బ్యానర్స్ అన్ని ఎలాగే తర్వాత ఫలానా బర్త్డే పార్టీ బర్త్డే ఉంటుంది వారి డెబ్బై మినిస్టర్ గారి బర్త్డే పెద్ద మినిస్టర్ గారి ఫోటో పెడతారు మినిస్టర్ గారు పెట్టుకోడు ఆయన బాగానే ఉంటాడు ఆయన భక్తులు వీడు వీడు పెడతారు పెద్ద ఫోటో సెంటర్లో పెడతారు సెంటర్లో ఏంటంటే అసలే చోట్లేక ఇబ్బంది పెడుతున్నాము ఆ సెంటర్లో మినిస్టర్ గారి ఫోటో పెడతారు మినిస్టర్ గారి ఫోటో పెట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు రాస్తాడు మంచిది దాని కింద ఇట్లు సమితి ప్రెసిడెంట్ ఫలానా అని రాస్తాడు వీడు మూడో పెట్టిబడి తెలియకుండా ఆయన్ని కలిసి అయ్యా వీటికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి రావచ్చు కదా అది కాదు తను జన్మదిన శుభాకాంక్షల కోసం ఇంత పెద్ద కథ ఉపట్టినట్టుగా అందరికీ తెలియాలి దీన్ని కర్తృత్వాసక్తి అని మీకు నేను మామూలుగా లోకంలో కనబడి దృష్టాంతం ఇది పెద్ద బంధం అది రెండవది మూడవది భోక్తృత్వాసక్తి అది ఎలా ఉంటుందో తెలుసిన నేను గత ఐదు సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బ్యానర్లు కట్టాను మీ బర్త్డే కంటే పెద్ద పెద్ద కటఅవుట్లు పెట్టాను అయినా మీరు నాకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు దీన్ని భోక్తృత్వాసక్తి అంటారు అంటే నేను మరి ఇంత చేస్తే నాకు ఫలం ఏమిటి నాకేమి దక్కింది దీన్ని భోక్తృత్వాసక్తి అంట ఇది మూడు నేను ఇంత కష్టపడి చేస్తే నాకేమీ దక్కలేదు కాబట్టి ఇంటి పైన నేను బ్యానర్లు పెట్టను తర్వాత కట్అవుట్లు పెట్టను ఎన్ని బర్త్డేలైనా సరే నేను మాత్రం ఏది పెట్టను ఒక్క బ్యానర్ కూడా నేను పెట్టను దీన్ని అకర్తృత్వ ఆసక్తి అంటే సరిపడిందా ఇది నాలుగు రకాల బద్ధం ఈ నాలుగు రకాల లేపం కర్మయోగి ఈ నాలుగు రకాల లేపము ఉండదు సర్వభూతాత్మ భూతాత్మ ఇప్పుడు ఈ చెయ్య కాలుకి హెల్ప్ చేసేప్పుడు అక్కడ కర్మాసక్తి ఉందా కర్తృత్వాసక్తి ఉందా భోక్తృత్వాసక్తి ఉందా లేకపోతే ఓ కాల నీ దారిని నేను నీకు హెల్ప్ చేయను అనే అకర్తృత్వాసక్తి ఎప్పుడైనా చేతికి ఉండడం మీరు ఎందుకురా ఈ నాలుగు కూడా ఉండవు అతి సహజంగా స్పాంటేనియస్గా చేయి వెళ్లి కాలుకి సహాయం చేస్తుంది అలాగే మనం లోకల్లో ఉన్న సకల ప్రాణులు కూడా ఆత్మస్వరూపులే ఈ దేహము ఏ ఇంద్రియాలు కర్మ చేయటానికే ఉన్నాయో వాటి వల్ల చేసే కర్మ యొక్క ఫలం కానీ ప్రయోజనం కానీ నేను ఆత్మరూపుడము నాకు ఏమీ అక్కర్లేదు అదంతా సమాధి రూప పరమేశ్వరుడికి సమర్పితమవుగాక అనే విధంగా కర్మను చేస్తాడు జ్ఞాని అంచేతనే జ్ఞాని పురువన్నతి నిరంతరంగా చేస్తూనే ఉన్నా కూడా నలిప్యతే లేపములు పొందడు భాష్యకారులవంటారు సై వర్తమానోపీ కర్మ కన్నీ నిప్యతే ఈ జ్ఞాని అంటే సర్వూతాత్మభూతాత్మా అనే జ్ఞాని అతను త్రైతి సమ్యదర్శన ఏర్థ దానీయందే ఉన్నవాడై అంటే సమ్యదర్శీతర్థ అని చెప్తాం కదా ఆ భూతాత్మ అంటే సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ అనే దర్శనం ఏదైతే ఉందో దాని ఎందే స్థిరంగా నిలిచి ఉండువాడై కర్మలు చేస్తాడు ఎవంటే సకల ప్రాణుల యందుండే ఆత్మ నేను ఒక్కటే అయితే బ్రహ్మ సర్వవ్యాపకమైన పరబ్రహ్మయే నేను ఆల్ ఎగ్జిస్టెన్స్ మై సెల్ఫ్ అది పరబ్రహ్మ అంటే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంటే చాలామందికి పెద్ద పెద్ద పండితులు అనబడే కూడా సమస్య ఏమిటి వస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మని అది ఒక పెద్దది ఏదో ఒక పెద్దది ఒకటి ఉంది అన్నట్టుగా దాన్ని అలా ఊహిస్తారు బ్రహ్మ అనేది ఒకటి ఉంది అయితే బ్రహ్మ పదార్థము కూడా అంటారు ఆ బ్రహ్మ ఎక్కడు అంతటా ఉంది అని కూడా అంటారు ఎన్ని పదాలు కరెక్ట్గా అన్నాలో అన్ని పదాలు కరెక్ట్గా అంటూ ఉంటారు గ్రామ్ ఫోను అన్ని కరత్వ పదాలను చెప్పినట్టుగా చెప్తూ ఉంటాం కానీ అహం బ్రహ్మాష్మి యొక్క అనుభవం ఉండదు అందువల్ల అందువల్ల అంటే ఆ బ్రహ్మ మొన్న పాఠంలో చెప్పారు ఆ బ్రహ్మ అజ్ఞాత అద్భుత అని మాండిత్యంలో అది మనం తెలియగలమా దాన్ని మన చేత తెలియబడిదేనాది దాన్ని తెలుసుకోవడానికి శతకోటి జన్మలు ఉంటే కానీ తెలియదు కాబట్టి ఇంకా శతకోటి అంటే పెద్ద సంఖ్య ఇంకా ఇప్పట్లో కంగారు లేదు కాబట్టి అది అయిపోయింది అది అద్భుతము అద్భుతము శృతి ప్రతిపాద్యము శృతి కూడా కాదు శృతి అంతమునందు ప్రతిపాదము ఉపనిషత్ ప్రతిపాద్యము ఉపనిషత్తులలో ప్రతిపాద్యము ఎక్కడో మహానుభావులు ఎవళ్ళో సుఖ వశిష్ఠాదులకి మాత్రమే తెలిసి ఇది వీడికి తెలియదేమిది వీడికి ఏమీ తెలియక ఈ విధంగా ఆ పదజాలాన్నంతమీ పట్టుకుని ఇలా చెప్పారనుకోండి బ్రహ్మ అంటే ఇలా ఉంటుందని ఆ బ్రహ్మను ఉందే చెప్పడానికి కూడా భయం అవునా సుఖ వశిష్టాదులకు మాత్రమే తెలియబడేది శృత్యంత ప్రసిద్ధమైనది అటువంటి అనంతకోటి జన్మల పుణ్యం ఉంటే కానీ తెలియబడనిది అలాంటి బ్రహ్మ ఇంత అన్న తర్వాత నేనే అని ఎలా అంటాడండి అవునాడు నేనే అనాలంటే ఎలాగో తెలుసిన చూడండి బ్రహ్మంటే ఏదో పెద్ద అజ్ఞాతం కాదు అద్భుతం కాదు బ్రహ్మంటే ద బింగ్ ఎగ్జిస్టెన్స్ ఉండడం అది బ్రహ్మంటే ఎటువంటి ఉండడము ఎటువంటి అనే విశేషణములు ఏమీ లేని ఉండడం నామరూపముల పరిచ్ఛేదములు లేని ఉండడం దేశకాలముల పరిచ్ఛేదము లేని ఉండడం స్వపర భేదములేని ఉండడం అది బ్రహ్మ ఆ బ్రహ్మ నేనేనంటారా అవును ఓహో అలాగా అని వీడు ఎక్స్ప్లోర్ చేయటానికి దారి దొరుకుతుంది సో అయాం అంటే దట్ అయానెస్ నేను నా ఆ ఉండడాన్ని ఆ ఎగ్జిస్టెన్స్ ని అయాం అని ఆ అయామ్నెస్ పెట్టి దాన్ని నేను కుంచు పెట్టాను కుదించి పెట్టాను ఆ కుదించడం తీసేసి హూ అనే మాట తీసేసి హై హై హై అని పెడితే పార్టీస్ టేబుల్ ఈజ్ యూఈ వన్ ఈజ్నెస్ విత్ వేరియస్ లిమిటేషన్స్ అన్ ది లిమిటేషన్స్ ఆర్ నాట్ రియర్ అది బ్రహ్మ ఇప్పుడు చెప్పండి ఆ బ్రహ్మకు మీరు ఎంత దూరంలో ఉన్నారు నిజానికి ఆ బ్రహ్మ ఏ దేశంలో ఉందో అక్కడ మీరున్నారు మీరున్న దేశంలో ఆ బ్రహ్మ ఉన్నది మీరున్న కాలంలో ఆ బ్రహ్మ ఉన్నది మీరున్న దేహంలో ఆ బ్రహ్మ ఉన్నది సరిపడింది అక్కడికి అంతర్యాన్ని ఎంత దగ్గరికి వచ్చేసింది చూడండి ఆ బ్రహ్మ తెలియబడ్డవేమిటి అది తెలివేదాని స్వరూపం ఇంకా వేరే తెలియబడ్డవే ఉంది తెలివి దాని స్వరూపం మీ స్వరూపం మీ స్వరూపము తెలివే అంటే అది వేరే తెలియబడాల్సిన అవసరం కూడా లేదు అది అజ్ఞాతము కాదు జ్ఞాతము కాదు విదితము కాదు అవిదితము కాదు అహం బ్రహ్మాస్మి ఇప్పుడు ఏమైందండి ఆ బ్రహ్మ ఎంత దగ్గరికి వచ్చింది అలా దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి కానీ దాన్ని పెద్ద విశేషణాలు వేసేసి దూరంగా పెట్టేస్తే ఇంకా అది వస్తుంది అలా అజ్ఞాత అద్భుతంగానే మిగిలి ఉంటుంది కాబట్టి అది కాదు పద్ధతి కాబట్టిత్ర వర్తమానోకి ఈ జ్ఞాని అదే బ్రహ్మదర్శనము నుండే ఉన్నవాడైనప్పటికీ మామూలుగానే ఉంటాడు చాలా సీదా సాదాగా ఉంటాడు ఏమీ స్పెషల్గా ఏమి ఉండడు నిజానికి స్పెషల్గా ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్ అని అర్థం స్పెషల్గా ఓ మహాత్ములు వస్తున్నాడు ఆయనకి యమనియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిష్టాంగ అనుష్ఠాన పరిణత మహాత్మ అని అన్నారు ఆయన వచ్చారు ఆయనకి యమం లేదు నియమం లేదు ఆసనం లేదు ప్రాణాయామం లేదు ఏమీ లేదు ఈ సమాసం ఎందుకు వేసినట్టు ఎందుకు చెప్పినట్టు అంటే ఉద్య అలవాటు ప్రకారం వేశారంటే అనవసరం కదండి ఈ డాంభీకమంతా వ్యర్థం కదా ఎందుకు అది ఆయన ఆసనాలు చేసుకునేవాడైతే అది ప్రకటించడం ఎందుకు అనవసరం కాదని ఏదో భక్తులు చేస్తారంటే భక్తులు ఎందుకు చేస్తారు ఒకసారి వద్దని చెప్తే చేయడం మానేస్తారు ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారు ఇంకా ఏం చెప్తే క్రమక్రమంగా మానేస్తారు భక్తులకి అలవాటు మనం చేసిన అలవాటే ఇక్కడ నిరంజనానంద స్వామిని ఒక ఆయన వచ్చేటప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో యోగా తీర్చేస్తున్నారు నిరంజనానంద స్వామి మళ్ళా విచిత్రవైరస్వామి యోగా ఎక్స్పర్ట్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి ఇన్ఛార్జ్ ఆయన ఆయన వచ్చారు ఎగ్జిబిషన్లో ఆయన గురించి ఒక విశేషాన్ని ఒకళ్ళు నాకు నాతో ఎవరో చెప్పారు ఆయన పాద నమస్కారం ఒప్పుకోరు అది ఆయన విశేషం ఆయన ఏమంటానంటే నువ్వు పాదాలకు ఎందుకు నమస్కారం చేసుకున్నావు అంటే ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు హృదయంలో ఉన్న ఈశ్వరుడిని నమస్కారం చేసుకో సరిపడుతుంది అని ఆయన దాన్ని ఒక రూపు కింద పెట్టి నడిపిస్తున్నాడు అని ఎవరో సో హీ హాజ్ హీజ్ ఓన్ విషన్ హీజ్ ఓన్ వ్యూ పాయింట్ అయితే బాధ నమస్కారం తప్ప అంటే తప్పేం కాదు ఎందుకంటే అది కూడా ఒక స్థాయిలో అది ఉంది తద్విద్ధి ప్రణిపాత అయిన సేవయ ఆరంభ అది కూడా ఒక సాధన కాబట్టి ఎవరిథింగ్ హ్యాజ్ ఇట్స్ ప్లేస్ బట్ దెన్ దెర్ ఇస్ ఎ పాయింట్ ఈ ట్రాన్సెండ్ ఇట్ ఆల్సో ఎనీవే ఏదో దృష్టాంతం కింద సో డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్ కాబట్టి సో వర్తం ఆ దర్శనంలో ఉండాలి ముఖ్యంగా బ్రహ్మ ఆత్మ ఒక్కటి ఏ అనే దర్శనంలో ఎవడైతే ఉంటాడో వాడు కర్మకులన్నతి కర్మ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు చేసే కర్మ ఎవరి చేస్తాము చెయ్యి కర్మ చేసింది దేనికోసం చేసింది కాలు చేసింది చెయ్యేవిటి పంచభూతాలు దేహం కాలు ఏమిటి అది కాబట్టి ఈ దేహంలో ఒక అంగము మరో అంగం కోసం కర్మ చేసి అదే రకంగా ఈ దేహము ఇంకో దేహం కోసం కర్మ చేస్తుంది ఈ మనస్సు ఇంకో మనస్సు కోసం కర్మ చేస్తారు దాన్నే లోకసంగ్రహము అని అంటారు లోకసంగ్రహము అంటే లోకేభ్య ధనం సంగృాతి ఇది లోక సంగ్రహ ఒక అర్థం లోక అంటే జనులు జనుల నుండి లోకేభ్య అంటే పంచిమే జనుల నుండి ధనమును ప్రోగు చేయుడు సంగ్రహము అంటే ప్రోగు చేయటం అలాగే అదర్థం లోక సంగ్రహ అంటే జనులు ఈ దేహము ఇతర దేహముల కొరకు పాటుపడుతుంది ఈ మనస్సు ఇతర మనస్సుల యొక్క క్షేమం కోసం పాటు అయితే ఈ ఆత్మ ఇతర ఆత్మలు అలాగేమీ లేదు ఈ ఆత్మ ఇతర ఆత్మ అంతా ఒక్కటే సర్వభూతాత్మ భూతాత్మ కున్నతి ఆ విధంగా ఎప్పుడైతే మీరు కర్మని చేస్తారో దాంట్లో కర్మాసక్తి ఉండదు కర్తృత్వాసక్తి ఉండదు అకర్తృత్వాసక్తి ఉండదు భోక్తృత్వాసక్తి ఉండదు అంటే చతుర్విధములైన కర్మలేపము తొలగిపోతుంది అటువంటి జ్ఞానికి కర్మలు ఉంటాయి కానీ కర్మబంధం ఉండదు ఇందాక చెప్పాను చూడండి ముడులు ఉంటాయి థాట్ ఉంటుంది బంధం ఉండదు అలాగా ఇలా ఇలా అంటే దాని నుంచి బయటకు వచ్చేచ్చు ఆ కుర్రాడి చూపించేది నేర్చుకున్నాను అంటే ఆ జ్ఞాని యొక్క నేర్పు కూడా అలాగే ఉంటుంది ఆయన ఆ జ్ఞాని పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేస్తూ ఉంటాడు కానీ ఆ కర్మలో ఇప్పుడు చెప్పిన నాలుగు ఆసక్తులు ఏది ఉండదు దాంతో టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ యాక్షన్స్ బట్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్షన్స్ యాక్షన్స్ ఆర్ బ్యాడ్ ఈ కర్మణ్యకర్మ పశ్చేత్ అంటే అర్థం కర్మభిర్ నతే అయిపోయింది అశ్లోకం పూర్తి చేసేసాం ఉందాము నా కర్మభిర్బ్యతేర్థ కాబట్టి ఆయనకే కర్మబంధము లేదు ఏమంటే ఈ చెప్పి దాన్ని రెండు రకాలుగా చెప్పచ్చు ఎలాగంటే ఆయన కర్మ ఎందు ఆసక్తి లేదు ఆయన కర్త కాదు భోక్త కాదు కాబట్టి అకర్త కూడా కాదు అని ఒకలాగా చెప్పొచ్చు ఇంకోలాగా ఏమని చెప్పడో కాబట్టి ఆయన్ని కర్మలు బంధించము అని చెప్పచ్చు ఇంకోలాగే చెప్పి అదే ఇంకోలాగా ఎలా చెప్తారో తెలిసిన అయా కర్మలున్నా ఆయన ఏది చేయుటలేదు అన్నట్టు అయింది కదా ఎందుకంటే కర్మ చేయడము అంటే ఈ నాలుగింట్లో ఏదో ఒకటి ఉండాలి ఈ కర్మని ఈ ఫలం కోసం నేను చేసుకున్నాను నాకు ఫలం రాకపోతే నేను మానేస్తాను అది నాలుగు వచ్చేసేదంట్లో అంత నాలుగు కవర్ చేసిన నీకు ఫైజ్ ఇచ్చా ఆ నాలుగింట్లో ఏదైనా ఒకటి ఉంటే వాడు చేస్తున్నట్టు లెక్క ఈ నాలుగు లేకపోతే చేస్తున్నా చేస్తున్నట్టే కాదు అసలు చేస్తున్నట్టే కాకపోతే బంధం ఎందుకుంటుంది అదే అంటున్నారు నాసౌ పరమార్థతరూ ఇచ్చేతత్ అంటే జ్ఞాని అసౌ ఈ సర్వభూతాత్మ భూతాత్మ అనే సమ్యగ్దర్శి ఇతడు ఇతనేమిటి పరమార్థత నకరోతి చేసుకున్నట్లు కనబడతాడే గానీ పరమార్థంగా ఏమీ చేయటలేదు ఇప్పుడు మీరు కలలో ఓ పూజ చేశారు పూజ చేసినట్లు అనిపించింది కళ లేక నిద్ర వచ్చే కళలోకే పూజ చేసుకున్నాను అనే కప్పు ఉంటుంది ఫలాసక్తి కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కళలో కళ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు కర్మని చేసినట్లు అనిపించడమేనా లేకపోతే కర్మని చేయడం ఏమైనా ఉందా లేదు కర్మని చేసినట్లు అనిపించడమే ఇంకేతనే కళలో చేసిన యజ్ఞానికి ఫలం ఉండదు ఎందుకంటే కర్మని చేసినట్టు కాదు చేసినట్లు అనిపించడమే ఇంకేతనే వెంకటేశ్వర స్వామిని తిరుపతి వెళ్ళొచ్చినట్టుగా కళ అనుకోండి ఇంకే తిరుపతి వెళ్ళక్కర్లేదంటే కుదరదు తిరుపతి మళ్ళీ వెళ్లాల్సిందే మళ్ళీ ముడి అది ఏదో ఆ రకమైన నిర్ణయం చేసుకున్న తేదీ వెళ్ళి కావాలి ఆ నేను నా కల్లో వెళ్ళి వచ్చేసాను అంటే కుదరదు ఎందుకంటే పరమార్థంగా వెళ్ళినట్టు కాదు అలాగే జ్ఞాని యొక్క జీవితంలో ఆయన ఎన్ని కర్మలు చేసినా ఆయన పరమార్థంగా అంటే ఇన్ రియల్ టర్మ్స్ చేసినట్లే కాదు కాబట్టి కర్మబంధము లేదు ఒక మంచి బంగారం లాంటి శ్లోకాన్ని పూర్తి చేసిన తర్వాత శ్లోకం నైకిత్కీతి యుక్తో మన్యే తత్వీ పశ్యన్ శృణ్వన్పృశన్ జిఘ్రన్ అశ్నం గచ్చన్ స్వన్ శసన్ రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్న ీంద్రియాూంత ఇది ధారయన్ూర్ణముద పూర్ణమిదూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్య